ీ స్మృతిస్మృతిపురాణా మగవత్పాదశంకర తేజస్వినాధీతమస్ మావిషావహీ ఓం శాంతిశాంతిశాంతి తమపాయత అసౌ నామా అయమిదం రూపమ్యేతర్ నామ్యా వ్యాక్రీయే అసౌ నామాయ నిర్దేశస్ మొదటి తేడా పరమాత్మ్యాం వ్యాఖ్యమూల్యా తృతీయ తృతీయా తో చేత చే తోడ తో గు అని కూడా మేరు పెట్టుకోవచ్చు పైపుతో ప్రవహిస్తోంది అన్న పైపు గుండా ప్రవహిస్తోంది ప్రవాహానికి పైపు కరణమవుతుంది కాబట్టి నామరూపములతో వ్యాకరణము చెందినది వ్యాక్రీయత ఈ వ్యాక్రీయత అన్నది కర్మకర్తృ ప్రయోగం అది వ్యాకరణము చెందినది ఈ వ్యాకరణము చెందుటలో కర్త ఎవరు అదే కర్మ ఎవరు అదే కర్మకర్తృ ప్రయోగము అని అంటారు ఎలాగంటే అన్నము ఉడుకుతోంది అన్నప్పుడు అన్నము ఉడుకుతోంది అన్నప్పుడు ఉడికేది ఎవరు అన్నము దేనిని ఉడుకుతోంది మనను తానే ఉడుకుతోంది అలా మామూలుగా వంటవాడు అన్నమును ఉడికిస్తున్నాడు అన్నప్పుడు అన్నము కర్మ అవుతుంది వంటవాడు కర్త అవుతాడు ఇప్పుడు వంటవాడు కర్తను తీసేయండి అన్నమునే కర్తం చేసేయండి అన్నము తనను తాను ఉడికించుకుంటోంది కర్మకర్తలు ప్రయోగము అలాంటిది వ్యాక్ ఆ జగత్తు వ్యాకరణమును చెందినది వ్యాకరణమును చెందక ముందు అవ్యాకృత అవస్థ ఎందు ఉన్నది ఇప్పుడు తత్తంటే జగత్తని అంటున్నాము అంటే అవ్యాకృత జగత్తని అర్థం జగత్తంటే అవ్యాకృత జగత్తని అర్థం అవ్యాకృత బ్రహ్మ వ్యాకృత జగత్తు కూడా బ్రహ్మ సర్వం కలిగదం బ్రహ్మ కానీ ప్రస్తుతంలో జగత్తు దృష్టిగా మనం మాట్లాడుతున్నాం కనుక అవ్యాకృత జగత్తు నామరూపముల ద్వారా వ్యాకరణమును చెందుచున్నది చెందినది వ్యాక్రీయత అంటే నామరూపములు చేసేటంత వరకు ప్రకటమైనది అని అర్థం వ్యక్త వ్యక్తమైనది అంతకుముందు అవ్యక్తవస్థలు అవ్యక్తము అవ్యాకృతము రెండు ఒకటే అవ్యాకృతము అంటే నామరూపములకు మూలము బీజము కాబట్టి అవ్యక్తము అదే అవ్యాకృతము కనుకనే అవ్యక్తము ఇప్పుడు నామరూపములుగా వ్యాకరణమును చెందినది కనుకనే వ్యక్తము అది లైక్ వాట్ అసౌనామా ఇది ఫలానా పేరు గలది ఇప్పుడు మట్టి ఉందనుకోండి అది అవ్యక్తము అవ్యాసము ఆ మట్టి వ్యాకరణమును చెందినది ఇప్పుడు ఇది ఇది కుండ ఇది మూకుడు ఇది బాణ అని అలాగే పేర్లు వస్తాయి అసౌనామా అసౌనామా అంటే ఇదం నామస్ అహా పుల్లింగం పెట్టుకోండి ఎందుకంటే అసౌ నామ అయం ఇదం రూప ఇది అయం అంటున్నారు కాబట్టి పుల్లింగం నామలింగ శబ్దం కాబట్టి ఇది అంటే అధహ అన్నారు అధహ నామ అసౌ నామ వైదిక ప్రయోగం వైదిక ప్రయోగం పాకరణంలో ఫిట్ అవ్వదు ఇంత వైదిక ప్రయోగం ఇదం రూప ఎస్యస్ ఇదం రూపం ఎస్య సహ ఇదం రూప అని ఇవన్నీ వైదిక ఇదం శబ్దం అక్కడ ఫిట్ అయింది అధశ్ శబ్దం అధస్ అధస్ నామాని కావాలి కదా అప్పుడు అసౌనామా అని వైదిక ప్రయోగం సో ఇగో ఇది దీని రూపము ఇది ఈ రూపము గలది ఇది ఈ పేరు గలది అని ఆ వ్యాకరణాన్ని అభినయం చేసి చూపించారు వ్యాకరణం అంటే నామరూపాలు అండి నామరూపాలు ఇది పుండ అన్నప్పుడు ఫలానా రూపము గలది కనుక నిన్ను కుండ అనే పేరుతో మనం నిర్దేశించినాము ఆ విధంగా ఈ పెద్ద పేచీ గ్రంథం పేచీ అంతా పేచీకేతరి నామరూపాధ్యాయతే అప్పుడు అలాగా అప్పుడు అలాగే అయినది సృష్టి అని అందు ఇప్పటికి కూడా ఈ జగత్తు ఈ కాలమునందు కూడా ఈ జగత్తు ఇదే విధంగా నామరూపముల ద్వారానే వ్యాకరణము చెందుతున్నది అక్కడ ఈ జగత్తు ఇప్పుడు కూడా వ్యాకరణము చెందుతోంది అనే అభిప్రాయం ఏమిటంటే మీరు నిద్రపోయినప్పుడు ఈ జగత్తు అవ్యాసృతంలోకి వెళ్ళిపోతుంది మీలో విలీనం అయిపోతుంది మీరు నిద్రలేసేప్పటికీ మళ్ళీ ఈ జగత్తు ఆ వ్యాసరతం నుంచి వ్యాకరణాన్ని చెందుతూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం నేను నిద్రలేస్తూనే ఆ జగత్తు మళ్ళీ నామరూప వ్యాకరణముగా మీ ముందు ప్రకటమవుతూ ఉంటుంది సో ఇక్కడ నేను తెలుగులో కొంత వివరంగా రాశాను అంటాను తదు ఈ విధముగా అవ్యాసృతమైంది అవ్యాసృతమై అంటే విభాగ విస్తారము లేకుండా వ్యాకరణానికి అది నిర్వచనం వ్యాకరణం అంటే విభాగము చెందుతుంది విస్తారము కూడా ఉంటుంది వి అంటే విభాగము ఆ అంటే విస్తారము అమరసూడా సో విభాగ విస్తారము లేకుండా ఉన్నది జగత్తు అవ్యాకృతమై ఉన్న జగత్తు అది నామరూపములుగా వ్యాకరణము చెందెను లేకపోతే వ్యాకరణము ఆయను వ్యాక్త అనేది కర్మకర్తరి ప్రయోగము అనగా ఒక క్రియలో కర్మనే కర్తగా వ్యవహరించుట కర్మయే కర్తగా అన్నం ఉడుకు ఉడుపుచున్నది అనేటువంటి అన్నం కర్మ కాని దాన్నే కర్తగా వ్యవహరిస్తాం ఇక్కడ ఉదాహరణకు కట్టెలు విరుగుచున్నది కట్టెలు విరుగుచున్నది అన్నప్పుడు కట్టెలు ఎవరో విరిస్తే అవి అంటే కట్టెలు విరుగుతా అనే క్రియలో కర్మ ఎవరు కట్టాయ అంతే కదా విరుగుట అనే క్రియలో కర్మ కట్టే ఇప్పుడు కట్టెలు విరుగుచున్నవి అన్నప్పుడు విరుగుట అనే క్రియలో కట్టెను మీరు కర్తం చేసి వచ్చారు కాబట్టి కర్మ కర్త ప్రయోగము కట్టెల విషయంలో విరిగేవి కట్టెలు విరిచిబడు వేరే ఉంటాడు కానీ జగత్తు అలా ఉండదు ఇక్కడ పరమాత్మయే జగద్రూపంగా ప్రకటన అవుతూ కాబట్టి పరమాత్మయే కర్త పరమాత్మయే కర్మ అందుకోసం కర్మకర్త ప్రయోగాన్ని చేయాల్సి వచ్చింది అది పరమాత్మ రేఖ బ్రహ్మ అనగా ఆ అవ్యాసృతము అనగా అవ్యక్తము అవ్యాసృతము అవ్యక్తము పర్యాయ పదాలేమీ కాదు అవ్యాసృతము అంటే వివాహ విస్తారము అవలేదు అని అర్థం అవ్యక్తము అంటే అందువలనమే అంటే నామరూపాలు ఇంకా ప్రకటన కానందు వలనమే ఇంద్రియ అని అర్థం అవ్యక్తశుద్ధ ఇది అవ్యాసరే అనగా వ్యాకరణమును పొందడు అనగా సుస్పష్టముగా నామరూపముల తేడా తెలిసేటంత మనకు అభివ్యక్తమయ్యను అదే అవుతోంది అనమాట తెలుస్తుందండి ఆ విధంగా దాన్ని జాగ్రత్తగా వర్తం చేయాల్సి ఉంటుంది భాష్యం తదేవతం జగత్ అవ్యాసం సత్ అది తశబ్దానికి అర్థం అది తబ్దం అంటే అవ్యా ఈ విధముగా అవ్యాసతముగా ఉన్న జగత్తు అది తశబ్దానికి అర్థం ఏమండి అంటే ప్రకృతం మనం ప్రస్తుతంలో దేని గురించి వీక్షిస్తున్నాము అవ్యాసృతమైన జగత్తు వ్యాసృతమైనది అని చెప్తా అవ్యాసృతమైన జగత్తు అంటే పరమాత్మే పరబ్రహ్మయే విచక్రం అవ్యాసృతమైన నామ నగల ప్రపంచము అన్నారు అనుకోండి అంటే సో అటు ఐ విధముగా అవ్యాసృతముగా ఉన్నటువంటి ఆ జగత్తు అవ్యాసృతం సరే అది ఉన్నది అంటే అవ్యాసృతం సత్ అని ఎందుకనాల్సి వచ్చిందంటే అసత్తు నుంచి సత్తు పుట్టదు జగత్తు పుట్టుటకు ముందు సత్తు అయ్యి ఉండాలి అసత్తు నుంచి సత్తు పుట్టదు అసతో నా నా విద్యతే నా అసతో భావ అందుకోసం నా అవ్యాకృతము సత్ జగత్తు పుట్టుటకు ముందు ఉండేనా ఉండేను ఎలా ఉండను అవ్యాసృతముగా ఉండను అని చెప్పాలి పుట్టిన తరువాత ఉన్నదా ఉన్నది ఎలా ఉన్నది నామరూప వ్యాకృతమై ఉన్నది అలా చెప్పాలి అంటే మరి జగత్తు ఉన్నట్టుగా ఏంది నామరూప నామరూపముల వ్యవస్థే తప్ప అక్కడ ఉన్నది పరబ్రహ్మయే కొద్ది ఇది పేచీ గ్రంథం ఈ పేచీలో జగత్తు సత్యము అని ద్వైతులు నిర్ధారణగా చెప్తారు పరబ్రహ్మ సత్యము జగత్తు కూడా సత్యము అని ఈ పేచీ ఎంత పేచీ అంటే శూన్యవాదులైతే పరబ్రహ్మ లేదు జగత్తు లేదు అది అసత్య ఇది ద్వైతులైతే అది సత్యం ఇది సత్యం అని చెప్తారు అద్వైతులు ఏమని ఇది రుణుడు ఒకటే అది ఏ నువ్వు అంటున్నావు రెండు ఒకటే మరి తేడా ఏమిటి అదికి ఇదికి తేడా చూపించాను కదా తేడాలో నామరూపం వ్యాకరణమే మరి అటువంటిప్పుడు నామరూప వ్యాకరణము లేనిది అది నామరూప వ్యాకరణముతో ఉన్నది ఇది మరి తేడా ఉంది కదా అంటే అక్కడే ఉంది పేచి అంత అక్కడే పేచి నామరూపములు సత్యమైతే నామరూపములు లేని అది నామరూపములు గల ఇది తేడాగా ఉంటాయి కానీ నామరూపములు సత్యం అని ఎవరు చెప్పాడు నీకు నామరూపములు సత్యము కాదు కాబట్టి దానికి దీనికి తేడా ఎక్కడి నుంచి వచ్చింది నామరూపముల ద్వారా వచ్చింది తేడా ఆ తేడా ఎటువంటి తేడా అసత్యమైన తేడా యథార్థమైన తేడా కాదు కానీ మేము సత్యం అనుకుంటున్నామే అంటే అజ్ఞానము చేత సత్యముగా అను అని ఆ విధంగా అద్వైతాన్ని నిలబెట్టుకుంటారు అయితే ఇప్పుడు ద్వైతులకే అద్వైతులుగా చేయాలి నచ్చింది కదండి అద్వైతుల్లోనే మధ్యలో ఇంకొక పెట్టారు ఈ నామరూపము ఏంటి ఇప్పుడు నేనేమని చెప్పాను నామరూపములు అసత్యము అని చెప్పాను కదా నామరూపములు అసత్యము పుట్టుటకు ముందు జగత్తు అవ్యాసరత ముగా ఉన్నట్టు అవ్యాసరతము పుట్టిన తర్వాత నామరూప వ్యాకరణమును కలిగి ఉండను నామరూపములో అసత్యము అని చెప్పాను అనుకోండి అప్పుడు ఇంకా మీరేమంటారు పుట్టడగా పుట్టడం అంటే ఇంక పుట్టడం ఏమిటా ఏనా ఒకటి ఉన్నది పుట్టడం కానీ యథార్థమైనది పుట్టిందంటే కానీ ఇంకా పుట్టడం ఏముంది నామరూపాల అసత్యం ఉండే పేరు చెప్పదు కదా కాబట్టి అనేది లేదు మరి అదే కదా మనం చెప్పి జాగ్రత్తవాదమే కదా కాదు నీ పుట్టినట్లుగా కనబడుతుంది దాన్ని దృష్టి సృష్టివాదము ఉంటా పుట్టడం అనేది లేదు అంటే అదే పుట్టినట్లుగా కనబడుతుందండి అజ్ఞానం చేత అంటే దృష్టి సృష్టివాదం అదే పదే అదే పదే ఉంటా ఆ విధంగా వాళ్ళ అద్వైతాన్ని నిలబెట్టుకుంటారు వాళ్ళ అద్వైతాన్ని నిలబడాలంటే నామరూపములతో అసత్యత్వము తప్పనిసరి అవుతుంది ఈ విధంగా దీంట్లో వచ్చే పేసీ ఎక్కడొచ్చినప్పుడు పేసీ అంటే సమస్య ఒక సమస్య ఒకటి వచ్చింది ఈ సమస్యకి బహుశా భామతీకారుడు తెర తీసేలా అని నాకు అనిపిస్తుంది భామతి ఒక వ్యాఖ్యానం ఉంది బ్రహ్మకు ప్రభాష్యం దాన్ని వాడు వాచస్పతి మిషు ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఈ నామరూపములను అసత్యం అనద్దు అయితే సత్యమనం అంటావు సత్యం అంటే ఏమవుతుంది ద్వైతం వస్తుంది అయితే సత్యమనం ఉంటావా అంటే ద్వైతంలో జాయిగా ఉంటావా వెళ్ళి అంటే పోతే ద్వైతంలో జాయిం అవ్వద్దు అద్వైతంలోనే ఉండ నామూపములు అసత్యం అనద్దు అంటావు కదా నామరూపములను సత్యము అనద్దు అసత్యము అనద్దు అంటే మరి అయితే సత్యం లేకపోతే అసత్యం కదా అంటే అక్కర్లేదు ఇటు సత్యము కాదు బ్రహ్మ వలె ఇటు శిష్య శృంగము వలెంటే హిందేటి కొమ్ము వలె అసత్యము కాదు మధ్యలో ఇంకో కేటగిరీని పెడదాము అని ఆ కేటగిరీకి మిథ్య అన్న పేరు అని ఆయన ఆ రకంగా చెప్పారు కాదండి మిథ్యాంటే అసత్యమే అసత్యానికే మరో పేరు మిథ్య నిత్ ఇంగ్లీష్ మిత్ ఇక్కడ మిత్య అసత్యానికే మరో పేరు మిత్య కాదు అసత్యానికి మరో పేరు మిత్య కాదు అసత్యమత్యమై కనబడుతూ ఉండే అసత్యానికే నిత్యలేదు ఇప్పుడు కుందేటు కొమ్ము కనపడదు అది ఎలాగో అసత్యమే కానీ సినిమా కనపడుతూ ఉంటుంది కానీ అసత్యమే కుందేటు కొమ్ముకి సినిమాకి ఆంటలాజికల్ గా డిఫరెన్స్ లేదు అంతర్లాజికల్ గా అంటే ఉండడం అనే అర్థం అనే విషయంలో అంతరాజె ఉండడం ఉండడం అనే విషయంలో సినిమా దృశ్యములకు కుందేటి కొమ్ముకు తేడా ఏమైనా ఉందో లేదు ఉండడం అనే లేదు కుందేటు కొమ్ము లేదు ఉండడం అనే విషయంలో తేడా లేదు కనబడడం అనే విషయంలో తేడా కుందేటు కొమ్ము కనబడదు ఈ సినిమా దృశ్యములు కనబడదు అని అలా చెప్తారు అంటే అప్పుడు సినిమా దృశ్యములు అవి కనబడుతున్నాయా వీళ్ళు చూస్తున్నాడా మరి ఏమైంది నువ్వు అలా అవి కనబడుతున్నాయని చెప్తున్నాయా మేము సినిమా దృశ్యములు తమ ఉనికిని తమ తాము ఉనికినానండి తమ ప్రకాశమును అవి ప్రకటించుకుంటున్నాయా వీడియో కాబట్టి సినిమా ప్రాజెక్షన్స్ అసలు ఇద్దరు అంత ఒకడు ఇంకొకటి వచ్చి కుందేటి కొమ్మును కూడా ప్రాజెక్ట్ చేస్తాడు కుండేటికి చెవులు ఉంటాయి వాటి కొమ్ములు అనుకుంటారు అప్పుడు కుందేటి కొమ్ము స్వచ్ఛ ఉంటావా నువ్వు లేదా దానికి ఏదో సెపరేట్ కేటగిరీ సృష్టిస్తావా ఈ రకంగా అవి కనబడుతున్నాయి అనే పేరు పెట్టి అవి కనబడుతున్నాయి అంటే బడు ప్రయోగం ఉందట అవి అవి ప్రకాశించుతున్నాయి అవి ప్రకాశించట్లేదు ప్రకాశమే ప్రకాశిస్తాం ని ఒక అజ్ఞానం చేత నిండిన మనస్సుకే అది కనబడుతున్నది కాబట్టి ఆ దోషము ప్రాజెక్టింగ్ మైండ్ది తప్ప వాటి వెళ్ళిన ఎన్ని స్పెషల్ క్వాలిఫికేషన్ లేదు అది పుచ్చటం అది సుఖరాము కుండేటు కొమ్మ వంటిదే ఇగచ్చి కనబడడం అనే మాట పెట్టుకోవాలి అంచేతనే కుండేటు కొమ్మ వంటిది అన్నం మానేసి రజ్జు సర్పము వంటిది అని అన్నారు ఉండేటుకు ముందుకి రద్దు సంపానికి ఆంటలాజికల్ గా డిఫరెన్స్ ఏమీ లేదు ఇది ఒక అభిప్రాయం నేను కూడా ఆలోచించండి ఆంటలాజికల్ డిఫరెన్స్ ఏమీ లేదు అంటే ఉన్నది అనే అంశంలో ఏమీ లేదు అయితే వీళ్ళు ఈ భారతీకారులు అంత గట్టిగా దాన్ని ప్రత్యాపంచముల యొక్క మిడిల్ లెవెల్ ఒకటి పెట్టేయడాన్ని అంత గట్టిగా పెట్టలేదేమో అనిపిస్తుంది నాకు కొన్ని పెట్టాడు అనుకోండి అయినా దాన్ని ఈ మధ్య కాలడంలో కొంతమంది దాన్ని పట్టుకున్నారు పట్టుకుని ఏ రకంగా ప్రతిపాదించారంటే మిత్సని ప్రతిపాదిస్తారు మిథ్యని చెప్పడానికి దయచేసి చెప్తారు బీటింగ్ ఎలా ఉంది బుష్ అని అలాగే దాని చేస్తూ ఉంటారు అసలు పాయింట్ కాదు అది సత్యమనే అండో అసత్యమనే అండో అలాగే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు జంకసేపు అవుతుంది ఆయన అయిన శ్వాస అయిపోతుంది ఎవడదాన్ని వాళ్ళు లేచి వెళ్ళిపోతారు అంటే ఆయన ఉన్నట్టు అని చెప్పినట్ట లేదని చెప్పినట్ట అలాగే క్లారిటీ ఉండదు ఆ రకంగా దాన్ని స్వయం కన్ఫ్యూజ్తో స్వరాన్ని కన్ఫ్యూజ్ అయ్యి ఆ రకంగా దాన్ని లోకంలో ప్రచారం చేసుకుంటూ ఒక అలకం చేస్తున్నారు వేదాంతం మేము బోధించున్నాం అనుకునే వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు దీని మీద పుస్తకాలు కూడా రాసేసి ఎందుకంటే ఇప్పుడు అసత్యము జగత్ అసత్యము ఉన్నట్లయితే దిస్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ దూ హె నేమ్ టు ఇట్ దిస్ పర్సన్స్ ది వరల్డ్ అండ్ హి ఎస్టేప్స్ ఫ్రమ్ ది వరల్డ్ వీడు వరల్డ్ నుంచి పారిపోతున్నాడు తర్వాత వరల్డ్ లో ఉండే విజియాన్ని అయితే పారిపోవద్దు వరల్డ్ లో వరల్డ్ అసత్యమైన అంటే కదా మరి వరల్డ్ లో ఉండేం చేయాలి అర్థాన్ని ధనాన్ని సంపాదించాలా అంటే ధనాన్ని సంపాదించమని చెప్పలేదు కదా మీరు అది ధనము అది అది అర్థం అనర్థం అని కనబడుతున్నాం అక్కర్లకి మరి ఏం చేయాలి భోగాలు అనుభవించాలంటారా అది కూడా చెప్పలేదు కదా మీరు ఉపనిషత్తు పాఠం చెప్తే భోగాలు అనుభవించండి డబ్బు సంపాదించండి అది కూడా చెప్పకపోవడం మరి ఇంకేం చేయకుంటారు వరల్డ్ని వరల్డ్ సత్యమని అనొద్దు సత్యములు కూడా అనొద్దు అసత్యములు కూడా అనొద్దు కానీ అనిర్వచనీయమని పేరు పెట్టేది అనిర్వచనీయమని మహాత్ములు అన్నారు అన్న ధోరణి వేరు వీళ్ళు దారికి పెట్టిన అది బాగా ఉపయోగకరంగా దొరికింది అనిర్వచనీయమని పేరు పెట్టి కాబట్టింగ్ ది వర్ల్డ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది వరల్డ్ అలాగే మేము వరల్డ్ లో ఉంటూ అర్థకామాలను కూడా మేము వెనకాన పడుకోటం లేదు మరి ఏం చేస్తున్నారు సేవ చేస్తున్నాము అని ఇంకొక టాపిక్ పెట్టారు సర్వీస్ మీరు సర్వీస్ చేస్తున్నారనుకోండి వరల్డ్కి అక్కడ ఏమవుతుంది వీరు జగత్తుని నోబుల్ అండ్ నోబుల్ అని రెండుగా వర్గీకరిస్తారు మీలో మేము సర్వీస్ చేసేవాళ్ళము వాళ్ళ అభాధ్యులు సర్వీస్ పొందేవాళ్లు అని ముందు జగత్తుని అలా రెండింటి కింద విడదీస్తారు నోబుల్ అండ్ ఇగ్నోబుల్ ద నోబుల్ విల్ గోన్ డూ సర్వీస్ టు దిగ్నోబుల్ రోగం ఆరోగ్యవంతులు రోగులు అని రెండింటి కింద విడదీసి ఆరోగ్యవంతులు వెళ్లి రోగులకు సేవ చేస్తారు డబ్బున్న వాళ్ళు వెళ్లి డబ్బు లేని వాళ్ళకి సేవ చేస్తారు అని చదువుకున్న వాళ్ళు వెళ్లి చదువు లేని వాళ్ళకి సేవ చేస్తారు కాబట్టి ఇక్కడ వరల్డ్ ని మీరు రిజెక్ట్ చేయట్లేదు వాళ్ళని మీరు విజ్ఞప్తి చేయట్లేదు ఎస్కేప్ అవ్వట్లేదు అలా చేయాలి అని అంటే అప్పుడు ఏమవుతుంది ఏమంటే మరి డబ్బు ఉన్నవాడు వెళ్ళి డబ్బు లేని వాడికి సేవ చేసి చదువుకున్నవాడు చదువు లేని వాడికి సేవ చేసి చేస్తుంటే నేను సేవ చేస్తున్నాను నేను వేరే ఉన్నాను వాడు వేరే ఉన్నాడు అని ఈ భేద బుద్ధి మన దృఢం కాలేదు అది మళ్ళీ తిప్పిటిప్పి ద్వైతంలోనే పడింది కదా అది తిప్పిటిప్పి ద్వైతంలోనే పడింది కదా అసలు సేవ చేయ మహాత్ముని వాడు డబ్బులే కష్టపడుతున్నాడు మీ జేబులో డబ్బులు ఉన్నాయి కదా వాడికి ఇచ్చి సేవ చేయకుండా అన్నారు అంటే మహాత్ములు అన్నాడు నేను సేవ చేయను అన్నారు ఎందుకంటే ఓసారి నేను ఇలాగే సేవ చేశాను ఒకడికి వాడు వెళ్ళి ఒకళ్ళని కొట్టి క్రిమినల్ కేసులో ఇరుక్కుని వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు వీళ్ళ మూలంగానూ అప్పటి నుంచి నేను ఇంక ఇటువంటి సేవ చేయటం మానేసింది ఎందుకంటే వీడికి తాగుబోతు సేవ చేశారు అనుకోండి వాడు వెళ్ళి తాగేసి వెళ్లి ఎవరినో కట్టుకుంటు వస్తాడు కాబట్టి నేను సేవ చేయను అని ఆయన ప్రిన్సిపల్ చెప్పాడు సేవనగా ఫిజికల్ గా చేసే సేవ సేవే కాపు నేను ఏదైనా సైకలాజికల్ గా వాడిని ఉద్దరించగలిగితే అదే సేవ అవుతుంది తప్ప నేను ఫిజికల్ గా చేసే సేవ నేను చేయను ఎప్పుడూ ఫిజికల్ గా సేవ చేయలేదు నేను కూడా అదే మినిషన్ పాటిస్తున్నాను అని ఒక మహాత్ముడు చెప్పారు కాబట్టి మీరిక్కడ ద్వైతమా అద్వైతమా అనే విషయాన్ని వదిలిపెట్టి కర్త కర్తృత్వాన్ని మెత్తని వేసుకుని సేవ అని ఒక పని మొదలుపెట్టి ఈ రకంగా దీన్ని దాన్ని కలగాపలగని చేస్తే ఫిలాసఫీ దెబ్బతిని చూడండి అయితే జీవితంలో సేవ చేయాలి అక్కర్లేదా సేవ చేయాలి దానికోసం ఫిలాసఫీని పక్కదాక పట్టింది అక్కర్లేదు సేవ మీరు చెయ్యరు సేవ అవుతుంది సేవ మీరే సేవ చేసేస్తుంటే మరి కర్తృత్వం వచ్చే కదా కర్తృత్వం వస్తే ఇంకా అద్వైతం ఎక్కడున్నది అద్వైతానికి పెద్ద ఆటంకము కర్తృత్వాభిమానము ఎందుకంటే కర్తగా ఉన్నంత వరకు మీరు ఆత్మకి బ్రహ్మకి ఐక్యం అనేది కుదరదు కాబట్టి నేను కర్తను అనే అభిమానంతో సేవ చేస్తున్నాము అనేటువంటి ఈ దృష్టి ఇది అంగీకారం కాదు దాన్ని యాక్సెప్ట్ చేస్తా తర్వాత సమాజాన్ని అలా విడదీయొచ్చా భాగ్యులు భాగ్యుభాగ్యవంతులు అని విడదీయొచ్చా రోగిస్టి వాడు రోగం లేని వాళ్ళు అని విడదీయచ్చారు అని విడదీయాలంటే దేహాభిమానం ఉందికేనా కాబట్టి శాస్త్రం ఎందుకుంది తత్వం ఏమిటి అని మాట్లాడాలంటే దాంట్లో ఎన్ని వ్యవహారాలని ప్రవేశపెట్టాయి ఆ తత్వాన్ని ఇటు కాకుండా అటు కాకుండా తయారు చేసి పెట్టాడు మనకి ఆ భామతీకారుని కావండి ప్రారంభమైంది భామతీకారుడు ఈ సేవ కాకుండా ఇంకో దృష్టితో తయారు చేశాడు ఆయన సమస్య ఏంటంటే ఆయనకి ఈ సమస్య కదా ఆయన సమస్య ఏమిటంటే వేదోక్తమైన కర్మకాండకి కొంత గతిని మనం చూపించాలి అని అది ఆయన సమస్య కర్మకాండ ఎందుకే ప్రీతితోటి జగత్తుకి మరీ అసత్యము మరీ తృత్యము అని అనుకుండగా దానికి కొంత స్టేటస్ ఇచ్చాడు అటు పరమార్థము కాదు ఇటు ప్రాతిభాదికము కాదు మధ్యలో వ్యావహారికము అనే ఒక స్టేటస్ ని ఇచ్చాడు ఎవరు భావతీకారుడు ఇచ్చాడు శంకరుడు ఎప్పుడూ ఇవ్వలేదు శంకరుడైతే రజ్వం భుజంగతిభాసి అని స్పష్టంగా దాన్ని ప్రాతిభాషికము అని చెప్పి ఆ పదంతో చెప్పి జగత్తు అదే రజ్జువు భుజంగము సర్పమువదే అని దృష్టాంతం కూడా పెట్టి ఆయన ఎటువంటి సందేహానికి తావులేని విధంగా తర్వాత అనేక సార్లు గీతా భాష్యంలో కూడా మాయా మరీ చీతక గంధర్వ అని అనేక సందర్భాల్లో ఆయన దానికి వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఈ పామతీకారుడు ఒక దృష్టితోటి పెట్టాడు వేదము నుండు కర్మకాండ ఉండే ప్రీతితో పెట్టినట్టు అనిపిస్తుంది దాన్ని ఆధునిక కాలంలో లౌకికమైన వ్యవహారాల్లో అనేక వ్యవహారాల్లో తగులుకుని ఆ తగులుకున్న లౌకిక వ్యవహారాల నుంచి బయటికి రావడం రాలేక బయటికి రావడానికి ఇష్టం లేకపోతే రెండవ నా రావడానికి ఇష్టం లేక ఉదయం లేదా భాగమా తాము చేస్తున్న లౌకిక వ్యవహారాలని సమర్థించుకోవడం కోసం ఓవైపు నిత్యాలతో ఇంకోవైపు లౌకిక వ్యవహారాలని గట్టిగా చేసేస్తూ ఉంటే ఎలా సమర్థించుకుంటారు దాన్ని సమర్థించుకోవడం కోసం వ్యవహార హైదంతా వ్యవహారము అంటే వ్యావహారిక సత్యము అని ఇంకో కేటగిరీ సడన్ గా అంటే రెడీమేడ్ ఉన్నది దాన్ని పట్టుకుని దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఆ రకంగా చేయడం అనేది ఆధునిక కాలంలో కనబడుతుంది ఈ విధంగా మా నాయన గారు ఒకసారి వ్యాఖ్యానం చేసినప్పుడు నేను కూడా ఆయన్ని గ్రెడ్ చేశాను ఎందుకంటే నువ్వు సేవలు కాదంటున్నావు గమనించావా అంటే ఆయన నాకు అవును నేను కాదంటున్నాను నాకు తెలుసు నేను దేవుని కాదంటున్నాను తెలిసే అంటున్నాను నీకు నువ్వు తెలుసుకుంటే తెలుసుకో అది కూడా అది వేరే సంగతి నేను దాన్ని కాదనే అంటున్నాను అని చెప్పాను నీకు ఈ ఉన్న ముందు పుట్టిన సంవత్సరాలన్నీ మీకు చెప్పారు అర్థమైంది కదండి ఇంట్లో పాయింట్ ఓకే మరి మీకు అలాగా ఇన్ని సమస్యలు ఉంటాయి దీంట్లో ఇప్పుడు మనము ఈ నామరూపములను జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసుకుంటూ పోవాలి ఈ నామరూపములను ఇవి ప్రాతిహాసికములు మాత్రమే వాటికి ఎందుకు సత్యత్వము సుఖరాము లేదు అనే పక్షాన్ని మనం నిలబెట్టాలి ఆ నామ రూపములకు ఇంటర్మీడియట్ లెవెల్ రియాలిటీన్ బిట్వీన్ ఇంకో కేటగిరీ పెడతారు అంటే హాఫ్ రియల్ హాఫ్ ఫ్రియల్ అనేది ఒకటి ఉంటుందా అలాగా హాఫ్ ట్రూప్ లగా హాఫ్ ఫ్రియల్ అనేది ఉంటుందా తర్వాత మిథ్యని హాఫ్ ఫ్రియల్ మిథ్యని అంద్రియాలని ట్రాన్స్లేట్ చేయకూడదు అని ఈ మధ్య కాలంలో ఒకళ్ళిద్దరు పుస్తకాలు కూడా రాశారు ఇంద్రాహ్ అని ఒకవేళ పుస్తకం రాశారు దాంట్లో ఆయన తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు వీళ్ళు ట్రాన్స్లేషన్స్ జరగదు సంస్కృత ట్రాన్స్లేషన్స్ అన్నట్టుగా మాట్లాడతారు అది నాట్ అన్ రియల్ ఇట్ ఈస్ హాఫ్ రియల్ హాఫ్ రియల్ అనేది ఉంటున్నారు మీరు ఆలోచించండి ఈ అర్ధ జరతీయం ఉంటున్నారు శంకరుడు ఎన్నో సార్లు అర్ధజీయాన్ని తిరస్కరించాలి ఎన్నో సార్లు హాఫ్ రియల్ అనేది ఉంటున్నారు అయితే రియల్ అవ్వాలి అంటే అన్ రియల్ అవ్వాలి కానీ సగం రియలు సగం అన్ రియలు అలాగే ఉంటాయా అన్నది మరి చూసుకోవాలి కొంతమంది ఏమన్నారంటే వాళ్ళు దానికి ఒప్పుకున్న హాఫ్ అగము అనిర్వచనీయము అంటారు నేనంటాను ఓ వేదాంత సభలో నేను చెప్పాను వాళ్ళు ఇలాగే చెప్పారు అనిర్వచనీయం అంటే ఎందుకంటే నేను అంటే సచ్చేత్ నా బాధ్యేత అసచ్చేత్ నా ప్రతీయత కొన్ని సదసత్ అందామంటే అది పరస్పర విరుద్ధము కనుక అది సంభవము కాదు అని చెప్తారు ఆ మూడవది కరెక్టే పక్కన పెట్టండి సదసం తనద్దు సత్ అందామంటే అది బాధింపబడుతుంది కదా దీపం వేస్తే పోతుంది పాము అసత్ అందామంటే కనపడకూడదు కనబడింది కదా అని అన్నారు అంటే నేను అన్నాను ఆ వేదా సభలో నేను నేనున్నాను మీరు ఒక మాట నేను ఒక పై మాట అంటారు మీరు వింటారా ఎందుకంటే వాళ్ళందరూ సభలో ఎస్టాబ్లిష్డ్ పండితులు ఆ సభలో నేను ఉండడమే ఒక విద్వరం వాళ్ళు వాళ్ళంతా సంస్కృతంలో మాట్లాడతారు నాకు ఇప్పుడు సంస్కృతంలో మాట్లాడటం నాకు కొంచెం అనుకూలం కాదు నాకు అభ్యాసం లేదు నేను తెలుగులో చెప్తాను మీరు వెళ్తారా అంటే వాళ్ళకు కొంత ఆదరము గలదు మీరు చెప్పండి మహాత్మా చెప్పడమే బాధ్యత అన్నది జ్ఞానకాలానికి సంబంధించిన అది ఎప్పుడు బాధింపబడుతోంది జ్ఞానకాలమునందు బాధింపడు కాబట్టి సచ్చే జ్ఞానకాలే అని అన్నారు అసచ్చేత్ అజ్ఞానకాలే నేత అని మీరు అక్కడ జ్ఞాన కాలే అని ఇక్కడ అజ్ఞాన కాలే అని మీరు పెట్టుకోవచ్చు కానీ మీరేమంటున్నారు ఏదో ఒకే కాలంలో దాన్ని బాధించడము కుదరచలేదు అది అది బాధింపబడకుండేది ప్రతీయమానము కాకుండేది అన్నట్టుగా మీరు మాట్లాడే అనిర్వచనీయమవుతున్నారు అనిర్వచనీయమనే మాటకి నేను ఒప్పుకున్నాను కానీ మీరు ఈ బేసిక్ ని మీరు పట్టుకోండి సచేతన బాధ్యత కరెక్టే కానీ సచ్చేతన బాధ్యత జ్ఞానకాలే అసచ్చేతన ప్రతీయత అజ్ఞానకాలే అది ఏకకాలంలో సతసత్తులు కాదు అజ్ఞాన సత్తు జ్ఞానకాలంలో అసతు ఎప్పుడైతే మీరు అలాంటి దాన్ని అర్థం చేసుకున్నారో అజ్ఞాన కాలంలో మాత్రమే సత్యం జ్ఞానకాలంలో ఏమిటది ఇప్పుడు ఒకటి ఉన్నది ఒకటి ఒక దాని గురించి నేను చెప్తున్నా అది జ్ఞాన కాలంలో అసత్వం అజ్ఞాన కాలంలో సత్యం అది వాస్తవంగా ఏటవుతుంది సత్యవుతుందా అసత్వవుతుందా సత్యవుతుందా నిర్వచనీయ అవుతుందా ఏటవుతుంది అసత్వవుతుంది అని చెప్తున్నాను నేను పలు పర్యాలు వాక్యాన్ని చెప్తూ ఉంటాను కాబట్ మీ అనిర్వచనీయం ఎక్కడికి తెలియదీ అది మళ్ళీ ఫైనల్ గా అసలు ఇదంతా కూడా బెల్లంకొండ రామనాయ కవి గారు తొమ్మిదో అధ్యాయం దగ్గర మత్స్థాన సర్వభూకాన్ని నచా భూతాని అని అక్కడ రెండు మూడు శ్లోకాలున్నాయి అక్కడ చాలా విస్తారమైనటువంటి వ్యాఖ్యానంలో ఈ విషయాల్లో ఆయన బాగా లోతుగా పరిశీలించి చాలా గంభీరంగా ప్రతిపాదన చేశాను నేను ఇది సారంగ ప్రస్తుత కాబట్టి ఈ నామరూపముల విషయంలో ఇంతటి పేచి ఉన్నది నామరూపముల విషయంలో పాఠం జస్ నామరూపములను సినిమాందరి దృశ్యములను వలె లేక స్వప్నములందరి దృశ్యములను వలె రద్దు సర్పమును వలె మనం హ్యాండిల్ చేయాల అని ఒక పేచేస్తుంది మీరు నామరూపములను కలలోని దృశ్యములను సినిమాలోని దృశ్యములను రజ్జుసత్వమును వలే మీరు నామరూపములను వ్యాఖ్యానం చేస్తే అవి అసత్వం అవి అసత్యాలు అవుతాయి అదంతా ప్రాతిభాషిక వైద్యం అందుకోసం కొందరు ఏం చేశారంటే నామరూపములను రజ్జుసత్వంలాగా కాకుండా స్వప్న దృశ్యములను వలె కాకుండా సినిమాలోని దృశ్యములను వలే కూడా కాకుండా ఎందుకంటే అవి కొట్టుకొస్తే ఈ నామరూపాలకు అసమయ ఏమీ లేకుండా అయిపోతాయి ప్రకక్తే అయిపోతాయి అలా కాకుండా ఘటము మట్టి రూపంగా వ్యాఖ్యానం చేయటం మొదలు దానికి దృష్టాంతం రెడ్డి సంపద కాదండి మృద్ఘటమే దృష్టాంతమే అని వ్యాఖ్యానం చేయాలి మీరు ఫాలో అవుతున్నారా ఇది తెలిసి అంటే అప్పుడు దీని మీద నేను ఒక చర్చను వ్యవహరిశాను మృద్ఘట దృష్టాంతము రజ్జు సర్ప దృష్టాంతము వ్యవస్థలను బోధించేవా లేక ఒకే వ్యవస్థను బోధిస్తున్నాయా అన్నది పరిశీలిత దీంట్లో రజ్జు సర్ప దృష్టాంతము ప్రాతిభాషిక సత్తను చెప్తోంది అనే దాంట్లో లేదు అది క్లియర్గా ఉంది క్లారిటీ ఎక్కడ మృద్ఘట దృష్టాంతం దగ్గర అది రద్దు సర్పము వంటిద ఉన్నా కాదా అనే పేచి ఒకటి మృద్ఘట దృష్టాంతం దగ్గర ఉన్నది ఆ పేచి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆధునిక కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలను జనాలను మొదలు పెట్టాక వచ్చింది ఆ పేచి వాళ్ళే పట్టుకొచ్చారు పేచి ఆ పేచి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మృద్ఘట దృష్టాంతము రద్దు సర్ప దృష్టాంతము కంటే భిన్నమైనది అని ప్రతిపాదించబట్టి వచ్చింది ఆ మీరు మృగపదృష్టాంతం ఒకే థోట ఉన్నది చాంద్రోగ్యోపనిషత్తులు ఆరోగ్యాయంలో ఉంది దాని మీద శంకర భాష్యాన్ని మీరు చదివినట్లయితే దాన్ని ఆయన మృద్యు సర్పదృష్టాంతం ప్రతిపాదించలేదు దాన్ని కూడా రజ్జు కాకుండా ఇంకో దృష్టాంతం అన్నట్టుగా కూడా ప్రాతిభాషికంగానే ప్రతిపాదించారు ఆయన ఆయన జుసత్వదృష్టాంతము కంటే భిన్నంగా ఆయన ప్రతిపాదన చెయ్యలేదు కాబట్టి ఫండమెంటల్ ఈ మధ్యనే నేను ఒక ఉత్తమమైన గ్రంథాలన్నింటినీ స్టడీ చేసి ఒక గంభీర చింతన్ అని అఖండానంది మహారాజులు ఒక పెద్ద వాళ్ళు ఒకటి ఈ వృద్ధ గురించి ఒక మహాపండితుడు ఆయన చేసిన వ్యాఖ్యానము కలదు కాశీ పండితుడు ఒక ఆయన స్టడీ చేసి చేస్తే ఏమి చేరుతోందంటే మృద్ధ దృష్టాంతానికి రడ్జు సర్పదృష్టాంతానికి తేడా లేదు అంటే కాబట్టి నామరూపములను వివరించాల్సి వచ్చినప్పుడు నామరూపముల ఇష్యూని ట్యాకిల్ చేయాల్సి మీరు రజ్జు సర్ప దృష్టాంతాన్ని పక్కన పెట్టాది లేదే దృష్టాంతం అనే ధోరణితో కనుక వ్యాఖ్యానం చేయడం ప్రారంభిస్తే మీరు జగత్తు విషయంలో ంప్లికేటెడ్ కన్ఫ్యూజింగ్ అన్సల్టన్ డిస్కషన్ లో పడిపోతారు అది దాన్ని హాఫ్రియల్ అనే కేటగిరీలోకి తీసుకెళ్తుంది ఈ హాఫ్రియల్ కేటగిరీ అది ఎంత అన్సల్టన్ గా ఎంత అన్కన్విన్సింగ్ గా ఉంటుందో చెప్పశక్యం కాదు పనితీరు కొడుతూ ఉంటాడు వ్యాఖ్యానం చేసే వ్యక్తి వాళ్ళ సమర్థుడై ఉండి వ్యాఖ్యానం చేసుకున్నా కూడా అనేబుల్ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ అనేబుల్ టు మేక్ అనే కోజన్ క లాజిక్ అదే సెంటెన్స్ ని ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడ లాజిక్ అనేది లేకుండా విని అర్థం కాదు చెప్పి ఏం చెప్తున్నాడు చెప్పి కూడా తెలియటం లేదు అని తెలుసుకుంటూ ఉంటుంది ఆ రకంగా దాన్ని కలగావనం చేసి చాలా భ్రమాత్మకంగా చేసి అదేదో వేరే దృష్టాంతమని ప్రతిపాదించే ప్రయత్నం చేసి ఈ జగత్తుకు నామరూపాలకి ఎంతో కొంత ఎంతో కొంత వాల్యూడిటీని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే దాన్ని వెనుక ఉన్న సమస్య ఏమిటంటే వాళ్ళు జగత్తు ఇక రాగము కలిగి ఉన్నారు తర్వాత చెప్పండి ఇంకా అదే ధోరణంలో పోతూ ఉంటావు ఇంత గోళం ఉండదు నేను ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేనా సందర్భం లేని విషయాలు చెప్పేనని అనిపించిందా ఎందుకంటే సందర్భం ఉన్న విషయాలు ఎందుకంటే పాపం మీరు అసలు ఇల్లాంటి పాఠం వినివల్లేదు ఈ లోకల్లో మీరే ఉన్నారు most, this uh, This could become a controversial issue also. This has, uh, the, the potential మోస్ట్ become a controversial issue. So, పొటెన్షియల్ సో ఈ జగత్ అవ్యాకృతం ఏంభూతం సత్ నామూపా నా రూపేణ ఇవ్వత జగత్తు నామరూపముల ద్వారా వ్యాకరణమును చెందినది అనే కర్మకర్తృ ప్రయోగం సో నామ్నా అవ్యాసప్తమైన జగత్తు పేరుతో రూపముతో దీనికన్నా విష్ణుదేవానందగిరి గారు ఆయన ఏ ధోరణలో ఉన్నారో మనకు తెలుసుకోతుంది మీకు వినండి ఆయన ఏమంటున్నారు తామాద్యాత్మన జగద్మే అధిష్టానాత్మనా అవ్యక్తమేవర్పాద్యాత్మన వ్యక్త స్వరూపేణ అవ్యక్త ఇప్పుడు రజ్జు సర్పన్యాయంలో రజువు అవ్యక్తం రజ్జువు ఇంద్రియ గోచరము కాదు సర్పం ఇంద్రియ గోచరం కాబట్టి సర్పరూపేణ ఇంద్రియ గోచరం అవుతూ ఉన్నప్పటికీ దాని యథార్థస్వరూపము సర్పము కాదు రజ్జువే రజువు అవ్యక్తమే అవ్యక్తమే కదా మరి సర్ప గోచరం అవుతున్న సేపు రజ్జువు వ్యక్తం కాదు కాబట్టి కానీ దృష్టాంతంలో ఎత్కించి భేదం అవుతుంది అంటే ఏంటంటే అల్టిమేట్లీ రజువు కూడా ఇంద్రియోచితమైన వస్తువే బట్ ఎగ్జాంపుల్ అది కాదు సర్పదర్శన కాలంలో రజువు అవ్యక్తంగా ఉంటుంది అలాగే మీరు జగత్తును దర్శించే సమయంలో మీకు బ్రహ్మ అవ్యక్తంగా ఉండిపోతుంది ఈ లాజిక్ పక్కన పెట్టండి శాస్త్రం ఏం చెప్పింది అనే దాని మీదే కదా లాజిక్ అంత దగ్గర వస్తుంది శాస్త్రం యొక్క తాత్పర్యం ఏమిటి అనే వస్తుంది శృతి యుక్తి అనుభవం అనేది ఒకటి మీరు అనుభవం అన్నది అది నికషోపద ఫైనల్ గా మీ శృతి కానీ మీ యుక్తి కానీ అనుభవం అనే జీతి లాగిపోయి అది ముగ్గు దేవాల సుకున్నాయి మహాత్మల అనుభవం ఎలా ఉన్నదంటే వారు జగత్తును బ్రహ్మరూపంగా దర్శిస్తారు వారు జగత్తును నామరూపాత్మకంగా దర్శిస్తారు అంచేతన అనుభవంలో మీకు జగత్నా నామరూపములకు అతీతంగానే మీకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు మీకు క్యాస్ట్ అంటే నేను మీకు సింపుల్ గా అర్థమయ్యే దృష్టాంతం చెప్తున్నా మీకు క్యాస్ట్ కాన్షియస్నెస్ ఉందనుకోండి వాట్ ఈస్ దిస్ క్యాస్ట్ కాన్షియస్నెస్ అనదర్ నేమ్ ఫర్ నామరూప కాన్షియస్నెస్